అని నిర్దేశిస్తూ ఉంటారు అలా ప్రాణహాని నిర్దేశించటంలో అభిప్రాయం ఏమిటంటే ఈ సృష్టిలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఘటిల్లినా అది ఆ ప్రాణశక్తి ఆ మహాశక్తి యొక్క ప్రభావం చేతనే ఉన్నది కాబట్టి సృష్టినంతని చెలింపజేవినది సకల సృష్టిని చేష్టారూపంగా మనకి ప్రకటన చేయనది అది ప్రాణశక్తి కాబట్టి ఆ పరమేశ్వరుడు ఆ ప్రాణశక్తి రూపంగా ఉండి సృష్టినంతని ముందుకు నడిపిస్తున్నాడు అని ఆ విధంగా వర్ణిస్తారు అనంత శక్తిమంతుడు అని అభిప్రాయం ప్రాణ అంటే ప్రాణ అంటే అర్థమో హిరణ్య కూడా అంటే అర్థం హిరణ్య శబ్దానికి తేజస్సు అర్థం తేజస్సు అంటే క్రియాశక్తి విజ్ఞానశక్తి రెండు కలిసి ఉంటాయి దాంట్లో ఆ మహాశక్తికి ప్రాణ అదే పరమేశ్వరుడు అని అది సగుణం కానీ ఆకారము కలది కాదు సగుణము నిరాకారము ఆ విధంగా శగుణోపాసన కానీ అపరబ్రహ్మ అని కూడా అంటారు ఇప్పుడు అది ప్రాణమా ఆ విధమైన ప్రాణమా లేక ఈ ప్రాణమునకు ఈ ప్రాణ అంటే హిరణ్య మూలమునందున్న పరమేశ్వరుడా పరబ్రహ్మయ నిర్గుణ పరబ్రహ్మయ ఎందుకు ఈ ఏదైతేనేవి చాలా తేడా ఉంది అంటే నిర్గుణ పరబ్రహ్మకి సగుణ పరబ్రహ్మకి తేడా లేదు ముందు ఒకటే కానీ ఇక్కడ భూమశబ్దం చేత చెప్పబడేది ఏది నిర్గుణమా సగుణమా సగుణమైతే ఉపాసించాలి నిర్గుణమైతే తెలుసుకోవాలి సగుణంలో తెలుసుకోవాల్సింది లేదు తెలుసుకోవడం ఉంది దాంట్లోనూ శగుణంలో తెలుసుకునేది లేదు ఇప్పుడు గురించి తెలుసుకునేది ఏమిటి ఆరాధించటమే నిర్గుణమం అయితే తెలుసుకోవాలి ఎందుకంటే అది ఆత్మరూపంగా ఉంటుంది తర్వాత శ్రగుణంలో అయితే ధ్వేదం ఉంటుంది నిర్గుణంలో అయితే ధ్యేదం ఉండదు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు భూమా విద్య ఇది జ్ఞానకారణకు చెందినదా ఉపాసనాకారుండకు చెందినదా అనే అంత ఇంపార్టెన్స్ దాంట్లో వస్తుంది కాబట్టి వృత్తికారాదులు ఎవరైతే ద్వైతం మీద శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు నిర్గుణం అనరు ఎందుకంటే నిర్గుణము అంటే ద్వైతం సిద్ధించరు గుణం ఉన్నప్పుడే ద్వైతం సిద్ధిస్తుంది ఇప్పుడు మామిడికాయ ఉందనుకోండి మామిడికాయకి ఏ గుణాలు లేవనుకోండి సార్ లేవనుకోండి ఇప్పుడు మామిడికాయల్లో వెరైటీ ఉంటుందా మామిడి పళ్ళలో వెరైటీ ఉంటుందా వెరైటీ ఉంటుంది అన్ని మామిడి పళ్ళు ఒకేలా ఉంటాయి కానీ వెరైటీ ఎందుకుంది సగుణం వెరైటీ రుచి రుచి అనేప్పటికీ ఈ ఉంది ఆ ఉంది షేప్ అనేప్పటికి ఈ షేప్ ఉంది ఆ షేప్ ఉంది సైజ్ అనేప్పటికీ చిన్న పెద్ద ఇంత వెరైటీ వస్తుంది కాబట్టి సగుణంలో భేదం సిద్ధిస్తుంది నిర్గుణంలో భేదము విలీనమైపోతుంది కాబట్టి భేదవాదులకు సగుణం మీద ప్రీతి ఉంటుంది వాళ్ళు సగుణోపాసన చెప్తారు తప్ప నిర్గుణ పరబ్రహ్మ యొక్క జ్ఞానం మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు శ్రద్ధ ఉండకపోవడంలో తప్పేం వాళ్ళ కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు కానీ దోషం ఎక్కడ ప్రతి దాన్ని వాళ్ళ దానికి మళ్ళాగా క్లిస్ట్ చేసి వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తే దోషం వస్తుంది ఇప్పుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మని చెప్పే మంత్రాలను పట్టుకుని సగుణ సాకారంగా వాటిని వివరిస్తాము అంటే చాలా అధ్వానంగా ఉంటుంది అటువంటి ప్రయత్నాన్ని ఆచార్యులు చేయటము దాన్ని ఖండించటము అవసరము అనివే పూర్వపక్షం కాబట్టి పరబ్రహ్మ ఇక్కడ భూమానగా ప్రాణ అని ప్రాప్తమైనది దానిపై సూత్రకారులు ఇలా చెప్తున్నారు ఏమని భూమా సంప్రసాదాత్ భూమా బ్రహ్మ బ్రహ్మ అనే మాట వస్తుంది ఆ పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ భూమా భూమ నిర్గుణ పర బ్రహ్మయే ఎందువల్ల సంప్రసాదాత్ అని ఒక హేతువు అధ్యుపదేశాత్ అని ఇంకొక హేతు ఉందాము కస్మాత్ సంప్రసాత్ అధ్యుపదేశా భూమ పరబ్రహ్మాణుతలో కారణమునేవి అంటే సంప్రసాదము ఒక కారణము అభ్యుపదేశము రెండవ కారణం సంప్రసాదము అనగా నేను అదేమిటో తెలియాలి కదా చెప్తున్నారు సంప్రసాదీ సుషుక్తం స్థానముచ్యతే సమ్యక్ ప్రసీదతి అస్మిన్ నిర్వచనాత్ సంప్రసాద అంటే సుశుప్త సుషుక్తి అభిమాని సుశుత్యవస్థని బోధిస్తుంది సంప్రసాద అనే పదం అదేమిటి నిద్రావస్థని నిద్రపోయే అవస్థని సంప్రసాద అనే పదం దానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే సమ్యక్ ప్రసీదతి అస్మిన్ అని విగ్రహవాక్యం అస్మిన్ ఈ అవస్థయందు సమయకు బాగుగా ప్రసీదతి ప్రసన్నుడబును మీరు బాగా అలిసిపోయి ఉంటారు శారీరకంగా మానసికంగా కూడా బాగా అలిసిపోయి ఉన్నప్పుడు కర్మలు భోజనం చేసేసి పడుకునే దొరికితే మొన్న పొద్దున్న వచ్చే నిద్ర ఆ అలసట అలజడి ఆందోళన శారీరకమైనటువంటి శ్రమ అన్నీ పోయి మీరు ప్రసన్నంగా తయారవుతారు ఆ విధమైన ప్రసాదమును ప్రసన్నతను ఈ అవస్థలను మనం పొందవచ్చు కనుక దీనికి సంప్రసాద అని పేరు కాబట్టి సంప్రసాద అంటే సుశుక్తి స్థానము అని అయితే కొని మరో సందర్భంలో కూడా మనస్సు ప్రసన్నం అవ్వచ్చు కదా దానికి కూడా సంప్రసాద అని అంటే అలా కాదు సంప్రసాద ఆ నిర్వచనాన్ని బట్టి సుశుక్తి అనే అర్థంలో వాడారు అలా ఎలా చెప్పగలము అంటే బృహదారణ్యకేచ స్వప్న జాగరిత స్థానాభ్యాంసత్ సంప్రసాదము అనగా సుశుక్తి అనుటకు రెండు హేతువులు ఒక హేతు ఏమిటంటే నిర్వచనం ఆ నిర్వచనాన్ని బట్టి రెండో హేతువు ఏమిటంటే బృహదారణ్యోపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణము అనే సెక్షన్ ఈ సంప్రసాదాన్ని జాగ్రత్త స్వప్న అవస్థలతో కలిపి పఠించారు అక్కడ అవస్థాత్రయం వివేకం ఉంటుంది జాగ్రత్త అవస్థ అని చెప్తారు తర్వాత స్వప్నావస్థని చెప్తారు అంతా వివరంగా చెప్పి ఇప్పుడు మూడవ అవస్థ అయిన సంప్రసాదము చెప్పబడుచున్నది అని మొదలుపెట్టి చెప్తారు దాన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి సంప్రసాదము అంటే సుశుప్తి అని తెలియలేదు కాబట్టి నిర్వచనాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి కూడా సంప్రసాదము అంటే సుశుప్తి అని మనకు తెలుస్తోంది దశ్యాంచవస్థా ప్రాణో జాగర్తి ప్రాణ అత్ర సంప్రసాద అభిప్రేయతే కాబట్టి సంప్రసాద శబ్దానికి మనకి స్పష్టమైన అర్థము తెలుస్తూ ఉన్నది ఇక్కడ భూమవిద్యలో సంప్రసాద అని వర్ణించారు అక్కడ ఎవరిని వర్ణించారు ప్రాణం గురించి చెప్పి ఆశ ఆశ కంటే ప్రాణము గొప్పది అని అలా వరుసగా గొప్ప గొప్ప చెప్పుకుంటూ వచ్చి ప్రాణము దాకా వచ్చి ప్రథమ క్లాస్లో ఈ ప్రసంగం అయినది ప్రాణము దాకా వచ్చి ఈ ప్రాణ సంప్రసాద అని వర్ణించారు ప్రాణము అంటే యూనివర్సల్ లైఫ్ అది సంప్రసాద మనం మన సంసార విషయాల్లో కలము కలవుతో ఉన్నంత కాలం మనకి విశ్రాంతి ప్రసన్నత దొరకదు మనం ఏం చేయాలంటే ఈ మనస్సుని ఆ ప్రాణశక్తిలో విలీనం చేసేయాలి ప్రా మనస్సు అనేది ఈ దేహానికి పరిమితమై ఉంటుంది కానీ ప్రాణశక్తి ఈ దేహానికి పరిమితమై ఉండదు ప్రాణశక్తి మనస్సు అంటే ఈ దేహము ఈ మనస్సు ఈ జీవుడు ఈ కోరికలు ఈ కామలలో ఇలా ఏడుస్తుంది మనస్సు అంటే ప్రాణము అంటే ఈ దేహానికి పరిమితమై ఉండదు అది యూనివర్సల్ కాబట్టి ఈ దేహంలో ఏ ప్రాణశక్తి ఉందో సర్వత్రా అదే ప్రాణశక్తి ఉన్నది కాబట్టి ఈ మనస్సుని ఆ ప్రాణశక్తిలో విలీనం చేసేస్తాం నిద్రలో నిద్రలో ప్రాణం ఒక్కటే ఉంటుంది మనస్సు ఉండదు మనస్సు విలీనం అయిపోతుంది ఆ ప్రాణంలో ఆ నిద్రలో ఉన్న ప్రాణము నా ప్రాణం కాదది ప్రాణం ఇది తెలివి వచ్చిన తర్వాత దేహం ఆ దేహంలో ఉండే ప్రాణం నాదనే అజ్ఞానం చేత అంటాడు అప్పుడు కూడా నా ప్రాణం కాదు ప్రాణం మా ఎలక్ట్రిసిటీ అన్నట్టు ఉంటుంది నా ప్రాణం అంటే మా ఎలక్ట్రిసిటీ కాదు ఎలక్ట్రిసిటీ కాదండి మేము బిల్లు కొడుతున్నా ఉంటాడు సరే అజ్ఞానం బిల్లు కొడుతున్నారు కాబట్టి మా ఎలక్ట్రిసిటీ సో అలాగే తప్పది బిల్లు కట్టిన ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ వేరు ఎలక్ట్రిసిటీ ఈజ్ నాది కాదు నీది కాదు యూనివర్సల్ అలాగే ప్రాణము నాది కాదు నీది కాదు యూనివర్సల్ ఆ యూనివర్సల్ ప్రాణంలో ఎప్పుడైతే విలీనం చేసేస్తారో మనస్సుని అక్కడి నుంచి వస్తుంది ప్రసన్నత కాబట్టి సంప్రదా సంప్రసాద శబ్దము ప్రాణాన్ని కూడా బోధిస్తుంది ఎందువల్ల సంప్రసాదము అంటే నిద్ర నిద్ర సుశుక్తి సుశుక్తిలో మిగిలి ఉన్నది ఏంటండి ప్రాణ ఒక్కటే దేహం ఉండదు తర్వాత ప్రాణ ఉంటుంది దేహం అంటే అన్నమయ ఉండదు ప్రాణమయ ఉంటుంది మనోమయ ఉండదు విజ్ఞానమయ ఉండదు ఆనందమయ ఉంటుంది ఇది సుశుక్తి యొక్క లక్షణం కాబట్టి సుశుక్తిలో ప్రాణము ఉంటుంది కాబట్టి సంప్రసాద శబ్దాన్ని ప్రాణాన్ని బోధించటానికి వాడతారు ప్రాణం అభిప్రేయతే అలాగిక్ అర్థమవుతుంది కదండి ఓకే ప్రాణాదూర్ధ్వం ఉపదిశ్యమాన ఇర్థ నేను రెండు హేతువులు అనుకున్నా రెండు హేతువులు కాదు ఒకే హేతువు సంప్రసాదాత్ అధి ఉపదేశ సంప్రసాదము ఒక హేతువు అధ్యుపదేశము రెండవ హేతువు నేను అన్నాను అలాగ సూత్రం అలాగనే అన్నాను సరిగ్గా లోతుగా చూడకుండా అన్నమాట ఇవి ఇప్పుడు సెటిల్ అవుతోంది అది ఒకే హేతు కాబట్టి మూడు పదాలు కలిపి ఒకే వాక్యం సంప్రసాదాత్ సంప్రసాద శబ్దముతే చెప్పబడే ప్రాణము కంటే అది పైన ఉపదేశాత్ ఉపదేశించుకవలన భూమా భూమా పరబ్రహ్మయే అని వాక్యం సరిపడిందండి ఇప్పుడు రెండు హేతువులు కాదు ఒకే హేతువు కాబట్టి సంప్రసాదమునకు పైన ఉపదేశించారు అంటే అక్కడ ఒక వరస చెప్పుకొచ్చారు నామ ప్రారంభంలో నామ నామ్న వాక్ నామము కంటే వాజింద్రియము గొప్పది వాచ మనహ భూయహ వాజింద్రియము కంటే మనస్సు గొప్పది అలా వచ్చి వచ్చి ఆశ ఆశ కంటే ప్రాణము గొప్పది ప్రాణము కంటే బ్రహ్మ గొప్పది అని చెప్తూ ఆ ప్రాణాన్ని సంప్రసాద శబ్దంతో పరిచయం చేశారు ఈ ప్రాణము ఈ సంప్రసాదము కంటే భూము గొప్పది అని చెప్పారు ఆ సంప్రసాదం అంటే అర్థమేది ప్రాణము సుశక్ వ్యవస్థలో మిగిలి ఉండేది అది ఒక్కటే కనుక కాబట్టి ప్రాణము కంటే గొప్పది అని చెప్పారు ప్రాణము కంటే గొప్పది అని ఉపదేశం చేస్తే అది ప్రాణం ప్రాణం కంటే భిన్నమైన అవుతుంది కాబట్టి ప్రాణము అంటే సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ కంటే గొప్పది అంటే అది సగుణ బ్రహ్మ అవుతుందా అవదు కదా కాబట్టి భూమ సగుణ బ్రహ్మ కాదు నిర్గుణ బ్రహ్మ స్పష్టమైపోయింది అది కాబట్టి ప్రాణము కంటే పైన భూమని ఉపదేశించినారు కాబట్టి అని అది హేతువు ప్రాణ ఏ చేపదిశ్యేత అశ్లిష్టమే సత్ ఇప్పుడు మీరు భూమా అంటే ప్రాణమే అని చెప్పారనుకోండి భూమా అంటే ప్రాణమే ప్రాణము అంటే సగుణ బ్రహ్మ అని చెప్పారనుకోండి అప్పుడు ఏమని చెప్పినట్టు అవుతుంది ఆశ కంటే ప్రాణము గొప్పది ప్రాణము కంటే ప్రాణము గొప్పది అని చెప్పినట్టు అవుతుంది ఉపదేశించబడే ప్రాణము అది తనకంటే గొప్పది అని చెప్పటము అది సందర్భంగా ఉండదు ప్రాణము కంటే భిన్నమైనదాన్ని ఒకదాన్ని చెప్తూ అది ప్రాణము కంటే గొప్పది అంటే సందర్భంగా ఉంటుంది కానీ సో ప్రాణం ఏమంటే ఆశ కంటే గొప్పది ప్రాణము కంటే భూమ గొప్పది కాబట్టి భూమ అనగా ప్రాణము అని అలా తప్పు కదండది కాబట్టి భూమ అనగా ప్రాణము కంటే గొప్పదే గాని ప్రాణము కాదు అని మీరు కంక్లూడ్ చేయాలి కాబట్టి ఇక్కడ భూమ అనేది ప్రాణమే అని చెప్పుట సాగా నామ్నో భూయహీ నాన్న ఊర్ధదిష్టం ఇప్పుడు నారదు దగ్గర నారదుడు సరత్ కుమారు దగ్గరికి వచ్చి అంతా నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను నువ్వేం చదువుకున్నావు అంటే నేను మొత్తం వేదాలు శాస్త్రాలు నక్షత్ర విద్య భౌత విద్య అన్ని విద్యలు చదివేశాను అని చెప్తే నామైవై నువ్వు కూడా నామ మాత్రమే నామ అంటే ఇది నామ అంటే పేరు నేమ్ ఎందుకంటే ఒకప్పుడు ఇది అనుకున్న భోగం పడతాడు పేరు మాత్రమే అని చెప్పి ఆ పైది నాకు బోధించండి అని అయితే సరే బోధిస్తాను నామము కంటే పైది నామే అని చెప్తారా అలా చెప్పరు కదా సో నామ నామ్నో భూయ అని బోధిస్తారండి బోధించరు నామ కంటే ఊర్భం ఉండేది మళ్ళీ నామయే అని నామకంటే పైన ఉండేది నామకంటే భిన్నమైన ఏదో అవుతుంది అది వాక్ అని చెప్పారు అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాణము కంటే పైన ఉండేది ప్రాణమే అని చెప్పకూడదు ప్రాణము కంటే పైన ఉండేది నిర్గుణ పరబ్రహ్మ అనవచ్చు ఇక్కడ రెండే ఉన్నాయి చర్చలో సగుణ బ్రహ్మయా నిర్గుణ బ్రహ్మయా భూమ సగుణమా నిర్గుణమా భూమని చెప్తే చెప్తూ ప్రాణము కంటే భూమ గొప్పది అని చెప్పారు కానీ ప్రాణమైతే సగుణం కాబట్టి ఇప్పుడు భూమ సగుణమా నిర్గుణమా నిర్గుణం శ్రగుణం ఎందుకు అవుతుంది శ్రగుణం కంటే భిన్నమైంది అని తిప్పుంటే తిరుగుణం అవుతుంది అది వాళ్ళు అద్వై ద్వైతులు దీన్ని లాగా పెట్టుకోరు ద్వైతులు ద్వైతులు ఏమిటంటే వాడికి ఉపాసన చేసేది ఒకటి కావాలి తన భేదాన్ని నిలబెట్టుకోవాలి ఉపాసన చేసేది ఒకటి కావాలి అదే ఒక లెవెల్ దిగుతాడు లెవెల్ ఎక్కాలి దేవుడు పోడ ఒక లెవెల్ దిగుతాడు ఇంకా దిగడానికి అలవాటు కొడతాడంటే ఇంక దిగుతూనే ఉంటాడు ఓకే సర్వవ్యాపకమైనటువంటి ఆ మహాశక్తిని సకల ప్రాణులెందు నువ్వు భావన చేసి అక్కడ ఆగడం ఒక ఆకారంలోకి దిగుతాడు ఎందుకని నీకు ఆకారం ఎందుక సర్వవ్యాపకంగా ఉంది కదా ఉపాసన చేయి విశ్వరూప అధ్యాయంలో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ఉపాసన చేయమన్నాడు నన్ను ఉపాసన చేయమన్నాడు ఎలా ఉపాసన సకల ప్రాణులలో ఉండే ప్రాణశక్తిగా ఉపాసన ఆకాశముగా ఉపాసన చేయి నదుల శక్తిగా పర్వతముల శక్తిగా ఆ విధంగా ఉపాసన చేయి అని చెప్పాడు పాపం ఆయన అలా చేయొచ్చు కదా మీరు అలా చేయడు నిన్ను శ్రీకృష్ణుని మనుష్య రూపంగా ఉపాసన చేస్తున్నాను అంటే ఆయన చెప్పాడు మనుష్య రూపం నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఏమీ తెలియలేదని చెప్పాడు ఆయన ఇక్కడేం కదా అలా కాదండి ఆకారాన్ని కూడా మనం పిక్చర్లోకి తీసుకోవాలి అది ఆరంభంలో చాలా బాగుంటుంది అక్కడ కమిగ సగుణం నుంచి సగుణ సాకారంలోకి దిగుతాడు దిగిపోనే అక్కడ అవుతాడా శ్రీకృష్ణుడి దగ్గర అవుతాడా ఇంకా ఎవో పెడతాడు ఇంకే ఇంకా శ్రీకృష్ణుడి చుట్టూ చేర్చేటువంటివి చూస్తే ఎన్ని ఉంటాయంటే మతిపోతుంది ఏమిట్రా మనం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఈ గో ఏట్ర బాబు అనిపిస్తుంది చాలా అధ్వానంగా ఉంటుంది నిజంగా తర్వాత పోనీ అక్కడతో ఆపుతాడా ఆపడం మళ్ళీ ఇంకొకటి ఉంటాడు ఇంకో దేవుడు అంటాడు మరో దేవుడు అంటాడు మరో ఆకారం ఉంటాడు మరో ఆకారం ఉంటాడు ఆఖరికి కార్తవీర్యార్జునుడు రాజమాతంగి దగ్గరికి రావుతాడు గిరగిర గిర తిరిగి అక్కడ కార్తవీర్యార్జును పోయిన డబ్బు రావడం కోసం స్టాక్ మార్కెట్ లో నష్టపోయారు కదా స్టాక్ మార్కెట్ లో ఆ మధ్య నష్టపోయారు కదా ఆ పోయిన నష్టాలన్నీ మాకు తిరిగి రావడం లాగా అని అడిగాడు అడిగితే కార్తవీర్యార్జునుడిని నువ్వు వాసన చేస్తే పోయిన డబ్బు అంతా దొరుకుతుంది అలా ఉంది కానీ దాన్ని స్టాక్ మార్కెట్కి అప్లై చేసి స్టాక్ మార్కెట్ లాసెస్ని రికవర్ చేసుకు వాడతాను నాకు ఎప్పుడు తోసలేదు సినిమా అలా ఉంది నేను చూశాను అంటే దాన్ని ఈ రకంగా అప్లై చేయొచ్చు తోసలేదు అది వండర్ఫుల్ న్యూస్ ఉంది నేను ఎప్పుడు ఎరగ వినిపోయినా అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ చెప్పచ్చు ఈ సంవత్సరాలు వాళ్ళకే ఉంటాయి అలా అలాగే రాజమాతంగి ఒకటి రాజమాతంగిని కనుక ఉపాసం చేస్తే ఏదో లాభం ఉందని అంటారు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చింది కమింగ్ డౌన్ ఏమైనా అసలు ఒక స్టాపేజ్ ఉంటుంది కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే చూడు నీ ఉపాసన నువ్వు చేసుకో నీ పూజలు నువ్వు చేసుకో భూమ విద్యకి వాటికి సంబంధం ఏం లేదు భూమ అంటే పరబ్రహ్మ ఎందుకంటే భూమని కూడా నీకు దాటిలో పెట్టేస్తే ఇంకా పరబ్రహ్మను బోధించి ఏం మిగలదు పేనోపనిషత్తుని కూడా అభిషేకాలకి వాటికి వాడేస్తే ఇంకా పరమాత్మని పరబ్రహ్మను బోధించి ఇంకేం మిగలదు ఒక గొప్ప తత్వం చేయ జరిగిపోతుంది ఈ అభిషేకాలు పూజలు ఉన్న వాటికి ఇంకొకటి అదనంగా ఎక్స్ట్రా బర్జన్ అవుతుంది కూడా ఇది అలాగ ఉంటుంది చాలా అసందర్భంగా ఉంటుంది అది దట్ ఈజ్ ది పర్పస్ అంతేగాని ఏం మళ్ళీ సగుణం కదా చేసుకుంటే నీ సొమ్ము ఏం పోయేది కాదు అలా కాదు శగనం చేసుకోవడం తప్పేం లేదు సగుణోపాసనం చేయాలి కానీ భూమా సగుణ బ్రహ్మ కాదు దేని లెవెల్ దాన్ని వివేకం ఉండాలి ఏంటి దానికి వాడాలి సో వజ్రాన్ని వెయిట్ పేపర్ వెయిట్ కింద వాడకూడదు వజ్రాన్ని ఉంగరంలో పెట్టుకోవాలి లేకపోతే అల్మైరాలో పెట్టుకోవాలి లేకపోతే ఎక్కడో పెట్టాలి అంటే కానీ పేపర్ వెయిట్ కింద వజ్రం పెట్టకూడదు వజ్రాన్ని మనం అవమానం చేసినట్టు పైన మెటల్ అది చూడండి అది అల్యూమినియంతో ప్లాస్టిక్తో వేస్తారు ఆ చీపురు ఈడిపోకుండా అసమానం తాడు పెట్టి కట్టుకో అక్కడ లేకుండా అక్కడ బంగారం వాడకూడదు ఎందుకంటే చీపులతో అన్ని చూస్తూ ఉంటాము దాంట్లో అక్కడ బంగారం వాడితే తత్పతి బంగారాన్ని అవమానం చేసినట్టు అల్యూమినియము ప్లాస్టిక్ వేసుకుంటే సార్ కాబట్టి ఉపాసన చేయడానికి భూమ విద్య కావాల్సి వచ్చిందా భూమ విద్య ఏమో వచ్చిన విద్య నిర్గుణ పరబ్రహ్మను ఆత్మరూపంగా బోధించేటువంటి జ్ఞానకాండ దాన్ని అలాగే దిగుపట్టేసేవి అని చర్చ యొక్క ట్రాత్పర్ ఎవరు అన్యత్ అర్థాంతరముపదిష్టం వాదాక్ష్యం వాద్వా నా భూయసీ ఇది అక్కడ ఆ ప్రకరణం యొక్క లక్షణం ఎలా ఉందంటే ఒకటి చెప్పి దానికంటే గొప్పది మరొకటి చెప్తు నామా నామంతా చెప్పారు మొత్తం ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అన్నింటినీ నామ అని చెప్పారు చెప్పి నామకంటే గొప్పది ఉన్నది అది ఏమిటో చెప్పండి నామకంటే గొప్పది వాక్కు అని చెప్పారు అని ఒక వరవడి మొదలైంది వాక్కు కంటే గొప్పది ఉన్నది అదేమిటి మొదలై మొదలై ఆశ ఆశ గొప్పది ప్రాణము ప్రాణము కంటే గొప్పది భూమ అని చెప్పారు కాబట్టి భూమ ప్రాణభిన్నమవుతుంది తప్పిస్తే ప్రాణమే అవ్వదు అని ఆయన చెప్తుంది తాగాదిభ్యోపీ అన్యా అన్యా వాగాదిభ్యోపీ ఆ ప్రాణాత్ అర్థాంతరమే త్ర తర్ధ్వముపదిష్టం సో నామకంటే భిన్నమైనది నామకంటే పైది వాక్ అని చెప్పారు అక్కడితో ఆగలేదు వాక్కుతో మొదలుపెట్టి వాక్కు కంటే పైది దానికంటే పైది అలాగ ఆ ప్రాణ ప్రాణం వచ్చి వరకు అలాగే చెప్పుకుంటూ వచ్చారు ఆ చెప్పిన దాంట్లో పైది అని మీరు ఏదైతే అంటారో అది క్రింద దానికంటే మరొకటి అవుతుంది అర్థాంతరం అర్థము అర్థాంతరం అర్థముంటే ఒకటి ఒకటి ఒకటి ఆశ అర్థాంతరము ప్రాణము పైన ఉంటుంది అలా చెప్పుకుంటూ వచ్చారు తద్వత్ ప్రాణాదు అధ్వం ఉపదిశ్యమానో భూమా ప్రాణార్థాంతరభూత భవితు సో అలా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అదే వరబడిలో ప్రాణము కంటే గొప్పది అని ప్రాణము కంటే పైగా ఊర్ధ్వముగా ఉపదేశించబడే భూమ ప్రాణము అవడానికి వీల్లేదు ప్రాణము కంటే మరి ఒక తత్వము అయ్యుండదు అర్థము అంటే తత్వం మరి ఒక తత్వము అవటమే యోగ్యంగా ఉంటుంది దానికి చిన్న ఆశంక నను ఇహనాస్తి కృష్ణ అస్థి భగవ ప్రాణాత్ భూయ ఇది నాతి ప్రతివచనం అస్తి ప్రాణాత్వ భూయోస్థితి కథం ప్రాణాదీ భూమోపదిశ్యుచ్యతేచ్యతే సమాధానం చెప్తున్నారు మూలపక్షం ఏంటంటే చూడండి మీరు ఆ ఒరవడిలో ప్రాణాన్ని భూమిని కూడా పెడుతున్నారు ఆ వరబడిలో ప్రాణాన్ని భూమిని పెట్టడానికి వీలు లేదు పురోపక్షం ఎందుకంటే ఆ వరస ఎలా ఉందంటే ఇది నామ అనగానే సమ నారదుడు అడుగుతాడు నామ కంటే అని అడుగుతాడు ఉంది అంటాడు అదేమిటో చెప్పండి అంటే వాక్కు వాక్కు కంటే గొప్పది ఉందా అండి ఉంది చెప్పండి మనస్సు అలా వస్తుంది అలా వచ్చి ప్రాణం కంటే గొప్పది భూము అయినప్పుడు ఎలా ఉండాలి ప్రశ్న ఏమన్నా ఉండాలి ప్రాణము కంటే గొప్పది ఉందా అండి అని నారదులు అడగాలి ఉంది ప్రాణము కంటే గొప్పది నిశ్చయంగా ఉంది అని చెప్పాలి అలా ప్రతి చోట చెప్పారు చెప్తే అదేదో నాకు చెప్పండి అని నారదులు అడగాలి అప్పుడు భూమని చెప్పాలి అలా లేదు అక్కడికి వచ్చేప్పటికీ ఆ ప్రశ్న ప్రతివచనములు లేవు అక్కడ కాబట్టి ప్రాణము కంటే ఊర్ధ్వము భూమా అన్న ఉచ్యతే ఇం సమాధానం చెప్తున్నారు ప్రాణవిషయమే అతివాది అనుకృ్యమాణం పశ్యాషు వా అతివదతి సత్యేనాతివద ఇది కూడా పూర్వపక్షం ఇది కూడా ఇచ్చితే పూర్వ సిద్ధాంతం కాదు సో కథం ప్రాణాదథి భూమోపదిశ్యతే విశిక్ష్యతే భూమ కంటే ప్రాణం కంటే భూమ పైది అని చెప్పడానికి నీకు హేతువే ఉంది అని అలా చెప్పగలవు అది కూడా సాధారణంగా విశిక్ష్యతే సిద్ధాంతం ఆరంభం అవుతుంది సిద్ధాంతం ఆరంభం అయిందేమో అనుకున్నాను నేను ఇంకా ఆరంభం కాదా ఇంకా పూర్వపక్షంలోనే ఉన్నాం ఇంకా ఏమంటున్నాడంటే పైగా ఇక్కడ ఏముందంటే ప్రాణో ప్రాణాన్ని చెప్పాడు ఆశ కంటే గొప్పది ప్రాణము ప్రతి చోట దీన్ని ఈ విధంగా తెలుసుకున్న వాడికి ఈ మహాఫలము లభించిన ఫలవాక్యం హక్కుంటుంది అనమాట ఇదంతా కూడా భూమ విద్యని ఎదురుకుండా మనం చర్చ చేస్తున్నట్టుగా సో భూమ విద్యని వినని వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు భూమ విద్య యొక్క స్వరూపాన్ని ఎంత అవసరమో అంత ఇప్పటికిప్పుడు తెలుసుకుని మనం ముందుకెళ్ళాలి ఇంతకుముందు భూమ విద్యని విని మర్చిపోయిన వాళ్ళు అది కొంచెం మళ్ళీ గుర్తు చేసుకుని దాని స్వరూపం ఎంతవరకు అవసరమో అంత తెలుసుకుని మనం ముందుకెళ్తూ ఉండాలి ఇది ఒక టెక్స్ట్ మీద విచారం దాని పరిస్థితి అది సో అక్కడ ఎలా వస్తుందంటే ఏషతువా అతివద్ధతి యస్ ప్రాణేన అతివద్ధతి అని వాక్యా అతివాది అని ఒక టాపిక్ మొదలవుతుంది ఒక చీసీవాది అంటే అతి ఇచ్చే పద్ధతి మిగతా వాళ్ళందరూ చెప్పిన దానికంటే పై మాట చెప్పువాడు అంటే అలా అడ్డపడి అసందర్భంగా తప్పుగా మాట్లాడతాడని కాదు అర్థం ఎక్కువ వాగుతాడని కాదు అర్థం అధికంగా అధికంగా వాగుతాడని కాదు అలా అనుకున్నారు అతివాది కావాడు అతిగా మాట్లాడతాడు అలాంటి అతి కాదు అతిగా మాట్లాడతానంటే ఎక్కువగా మాట్లాడతాను అది కాదు ఏంటంటే ఇది ప్రశంస స్థుతి అక్కడ స్తోత్రం చేస్తున్నారు అక్కడ మహిమని చెప్తున్నారు ఏమని ఆయన చెప్పేదంటే అది ఫైనల్ అని స్థుతిస్తున్నారు అలా ఎవళ్ళని స్థుతించారు ప్రాణోపాసకుని స్థుతించారు ఈ ప్రాణోపాసకుడు ఉన్నాడే ఆశ కంటే ప్రాణము గొప్పది ఆ ప్రాణమును ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు అతి కాబట్టి ఈ అతివాదిత్వం అనే శక్తి ఆ మహిమ వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రాణేన అతి ఆ ప్రాణమును ఉపాసిస్తున్నాడు కాబట్టి ఆ ప్రాణము ద్వారా వీడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు పండితుడు మాట్లాడుతున్నాడు అంటే దేని బేసిస్ మీద మాట్లాడుతున్నాడు ఆ పాండిత్యము బేసిస్ మీద మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాట్లాడింది సత్యము ఎందుకని విద్వత్ ఏదైతే ఉందో దాని గుండా మాట్లాడుతున్నాడు కాబట్టి అలాగే ఈ ప్రాణోపాసకుడు కనుక మాట్లాడలేడంటే అది సత్యం అవుతుంది ఎందుకని ప్రాణేనా అతి వదతి ఆ ప్రాణోపాసన మహిమ ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన అతివాది అని ఒక ప్రశంస చేశారు అక్కడ చేసి ముందుకొచ్చి ఏమంటున్నారంటే ఇంకా ముందుకొచ్చి ప్రాణము కంటే పైది భూము ఉపదేశించారు ఉపదేశ ప్రాణము తరువాతది భూము ఉపదేశించి అక్కడ ఏమంటున్నారు ఏషత్వా అతి వదతి యహ సత్యే నాతి వదతి అని అన్నారు ఆ య సత్యే నాతి వదతి అనే మాట పక్కన పెట్టండి ఏ సతువా అతివదతి ఈ భూమను ఎవడైతే ఆరాధిస్తాడో ఉపాసిస్తాడో వాడు అతివాది అని చెప్పారు అంటే ప్రాణానికి ఏ అతివాది అనే లక్షణాన్ని స్థుతిగా చెప్పారో అదే లక్షణాన్ని భూమకి కూడా చెప్పారు కాబట్టి ప్రాణమే భూమని పురపక్షం తస్మాత్ నాస్తి ప్రాణాత్ ఇతి ఇప్పుడు ప్రాణము కంటే పైది భూమైతే ప్రాణానికి చెప్పిన అతివాద స్థుతి మళ్ళీ దాన్ని లాక్కొచ్చి అనుకర్షణ చేసి పక్కన తీసుకొచ్చి మళ్ళీ భూమ ద్వారా కూడా వీడు అతివాదయ్యాడు అని ఎలా చెప్తారు ప్రాణం ఎందుకంటే అతివాదిత్వం అనేది ప్రాణమునకు చెందినదిగా అంతకుముందు చెప్తారు మళ్ళీ అదే అతి అదే అతివాదిత్వాన్ని తీసుకొచ్చి భూమలో పెట్టారు అంటే ఈ భూమ అదే ప్రాణం అవుతుంది తప్ప మరొకటి కాదు అని పూర్వపక్షం చూడండి ఈ పూర్వపక్షంలో ఉన్న లోటు ఏమిటంటే లోటు ఉంటుంది పురపక్షంలో లేకపోతే ఇంకా పురపక్షం అవుతుంది లోటు ఏమిటంటే అతివాదిత్వం ప్రాణం దగ్గర చెప్పినది భూమి దగ్గర చెప్పాడని కదా వాడు అన్నది కానీ ప్రాణం దగ్గర చెప్పిన అతివాదిత్వం ఏంటి సహా అతి వదతి యహ ప్రాణేన అతి వదతి భూమి దగ్గర చెప్పిన అతివాదిత్వం సేమ్ కాదు సహా అతి వదతి యహ సత్యేన అతి అతి వదతి ఆ సత్యేనా అన్నది క్లిన్చింగ్ ఫ్యాక్టర్ ఆ సత్యేనా అనేది ఏం చేస్తుందంటే అతివాదిత్వాన్ని అలాగే పెడుతుంది ప్రాణాన్ని పక్కన పెట్టి ప్రాణము కంటే మరి యొక్క తత్వముగా భూమని ముందుకు పట్టుకుంటుంది భూమయే సత్యము ప్రాణము ఒక కాలంలో వచ్చి ఇంకో కాలంలో విలీనమయ్యేదే భూమయే సత్యము ఇది అసలైన అతివాదిత్వం ఇది ఇంతకు ముందు చెప్పింది ఆ లెవెల్కి ఆ అతివాదిత్వం బాగానే ఉంది ఇది అసలైన అతివాదిత్వము అని చెప్తారు ఆ విధంగా నేనంతా యాంటిసిపేట్ చేసి మీకు చెప్పాను సో పూర్వపక్షం యొక్క రక్షణం అలా ఉంది దాని మీద చెప్తున్నారు అత్రోచ్యతే దీని మీద సమాధానం చెప్తున్నాము నావత్ ప్రాణ విషయస్యవ అతివాదిత్వస్ అనుకర్షణ ఏతదనుకర్షణమితి శక్యం వక్తుం చూడు ప్రాణోపాసన సందర్భంలో ఏ అతివాదిత్వం చెప్పారో దాన్నే భూమ దగ్గరికి తీసుకొచ్చి అనుకర్షణ చేశారు అంటే దాన్నే లాక్కొచ్చి ఇక్కడ పెట్టారు అని ఉన్నావే అది ఒప్పుకోం అసలు ఇక్కడ అతివదతి అని ఉంది అక్కడ అతి ఉంది ప్రాణం దగ్గర ఉంది భూమి దగ్గర ఉంది భూమి దగ్గర ఉన్న అతివాదిత్వము ప్రాణం దగ్గరదే లాక్కొచ్చి పెట్టారు అని మేము ఒప్పుకోం అది కరెక్ట్ కాదు ఒకవేళ అలా ఆ ప్రాణమే భూమి ఉంటుంది కానీ అలా లేదా వాస్తవంలో ఇక్కడున్న అతివాదిత్వం వేరు భూమి దగ్గరది ప్రాణం దగ్గర ఉన్న అతివాదిత్వం వేరు ఎలా చెప్తారు సౌకన్యూస్ ఏదే విశేషవాదాత్ ఎస్ సత్యే నాతి వదతి ఇది ప్రాణం దగ్గర మీరు ఆ టెక్స్ట్ తీసుకొస్తే తెలుస్తుంది ఏషతు వా అతి వదతి ఎస్ ప్రాణే నాతి వదతి అని ఉంటుంది నేను ఊహించి చెప్తున్నాను లేదుకుంటే టెస్ట్ చూడండి కాబట్టి ప్రాణం దగ్గర చెప్పినటువంటి అతివాదిత్వం ఉంది కానీ భూమ దగ్గర వచ్చినప్పుడు చెప్పిన అతివాదిత్వము ఇది అదే అది తప్పు విశేషవాద విశేష అంటే భిన్నము హేడా అతివాద అతివద్ద మాట సరి సరిపడినా ఈ అతివాదిత్వం మటుకు అది ఈ అతివాదిత్వము దానికంటే విలక్షణమైనది హౌ కన్ యూ సే దాట్ అంటే సత్యేనా అతివద్దతి ఈ సత్యేన అతి వద్దతి అనే మాట భూమ దగ్గరే ఉంటుంది అది ప్రాణం దగ్గర ఉండదు అది దీనికి విశేషం అతివాది అన్నారు కాబట్టి అది అతివాదే ఇది అతివాదే కాబట్టి అది ప్రాణమే ఇది ప్రాణ అలా కాదు ఏదో స్వామిని చెప్పినట్టు అలా రంగు తలపాగా ఉన్నవాడల్లా ఏదో అలాగే కాదు అది అక్కడ అతివాదిత్వానికి బేసిస్ ప్రాణ ఇక్కడ అతివాదిత్వమే కానీ బేసిస్ మారిండే సత్యము ఇస్ కి బేసిస్ కాబట్టి అతివాదిత్వం ఇస్ నాట్ సేమ్ ప్రాణ ఇస్ భూమా ఇస్ నాట్ ఆక్సెప్టబుల్ ఇన్ విచ్ఛిన్న పూర్వపక్షం నను విశేషవాదోప్యయం ప్రాణ విషయ భవిష్యతి కథ ీ వదతి నా సత్యవదనే అగ్నిహోత్రిత్వం కేత్రేణ ఇదంతా మళ్ళీ గొరవపక్షం చాలా ఉంది గొరవపక్షం కాబట్టి అంతా సరివేసే కాకుండా ఎక్కడైనా అక్కడ చూద్దాం వురపక్షం చిన్నదైతే అంతా సరివేసి చెప్పచ్చు వరపక్షం కొంచెం లెంగిగా పూర్వపక్ష ఏమంటున్నాడంటే నను విశేషవాదోప్యయం ప్రాణ విషయ భవిష్యతి చూడు ప్రాణం కాంటెక్స్ట్ లో అతివాది అని చెప్పారు భూమ దగ్గరికి వచ్చాం భూమ కాంటెక్స్ట్లో అతివాది అని చెప్పి ఇంకో కొంత విశేషాన్ని కూడా చెప్పారు ఇప్పుడు మేమేమంటామంటే ఆ విశేషము ఈ భూమని ప్రాణం కంటే స్వీకరించాల్సిన అవసరం లేదు ఆ విశేషాన్ని బట్టి ఆ విశేషం కూడా ఆ ప్రాణానికే వర్తింపజేసుకోవచ్చు ప్రాణము అతివాది భూమ అతివాది ప్రాణమే భూమ ఇంకా కొంత విశేషం చెప్పారు సత్యే నాతి వదతి కానీ ప్రాణానికి పెట్టుకోవాయా ప్రాణం గురించే మరో మాట ప్రాణము సత్యము అని అలా పెట్టుకో నీకు ఇంకో కొత్తది ఎందుకు కాబట్టి అతివాదిత్వాన్ని అనుకర్ష చేశారు కనుక ఇంకా అధికంగా ఏదైనా విశేషణం చెప్పుకుంటే ఆ అధిక విశేషణాన్ని బట్టి ఇది కొత్త తత్వము అని ఎందుకు చెప్పడం అక్కర్లేదు ఆ అధిక విశేషణం కూడా అంతకు ముందున్న ప్రాణతత్వానికి చెందినదిగానే స్వీకరించవచ్చు సమస్య కాదు అర్థమైందండి మీకు దీని ఎగ్జాంపుల్ ఎలాగంటే యథ వాక్యం ఉంది ఏషహా అగ్నిహోత్రి యహ సత్యము వదతి అని ఇప్పుడు ఈయన అగ్నిహోత్రి అంటే నిత్యము అగ్నిహోత్రము చేయవాడు యహా సత్యము వదతి ఎవడైతే సత్యాన్ని పలుకుతాడో అని ఉంది ఇప్పుడు ఈ వాక్యంలో మొదట ఒక యేషా అగ్నిహోత్రి అని అగ్నిహోత్రం చేసి వాడిని పరిచయం చేశాడు యహా సత్యం వదతి అని ఇంకొక వాక్యం సపరేట్ వాక్యండి ఆ వాక్యము ఆ పరిచయం వ్యక్తికే ఒక కొత్త విశేషణమా లేక అగ్నిహోత్రం మాటను విదిలిపెట్టేసి సత్యం వదతి అని ఇంకో వాక్యం వచ్చింది కాబట్టి ఇంకో మనిషి గురించి చెప్తున్నక్క ఇంకో మనిషి గురించి చెప్పట్లేదు యశా అగ్నిహోత్రి యహా సత్యం వదతి అంటే ఇప్పుడు ఈ మొదటి వాక్యంలో ఎవరున్నారు అగ్నిహోత్రి ఉన్నాడు రెండో వాక్యంలో ఎవరున్నారు అగ్నిహోత్రి ఉన్నాడు ఇంకో కొత్తవాడు ఎవరూ రాలేదు లేదు కొత్తవాడు వచ్చేశాడు ఎందువల్ల విశేషణం చెప్పారు కాబట్టి అంతకు ముందు వాక్యంలో లేను విశేషణం ఎక్కడ చెప్పారు కాబట్టి కొత్తవాడు వచ్చాడు అలాంటనుభ అనవు కదా అలాంటిది కాబట్టి ప్రాణ అతి భూమ అతి వదతి ఎత్ సత్యే అంటే ఆ సత్యే నాతి అనే విశేషణం అధిక విశేషణాన్ని బట్టి అది ప్రాణం కాదు భూమ మరొకటి అని చెప్పక్కర్లేదు ఎలాగైతే అగ్నిహోత్రి సత్యం వద్దటి అన్నప్పుడు ఆ అగ్నిహోత్రి కాదు వీడెవరో సత్యవాక్ పరిపాలన చేసేవాడు మరొకడని చెప్పక్కర్లేడు అగ్నిహోత్రి అగ్నిహోత్రిగానే ఉంటాడు ఆయనకే మరో ఇంకో విశేషణాన్ని కూడా చెప్పాం చెప్తే అది ప్రశంసవుతుంది ఆయన కేవలం అగ్నిహోత్రం చేయడమే కాదు సత్యాన్ని కూడా పలికేవాడు అని ఆయనకే విశేషణంగా చెప్పుకోవచ్చు ఈ సత్యాన్ని పలికేవాడు ఎక్కడి నుంచి వచ్చాడండి మేము అగ్నిహోత్రి గురించి మాట్లాడుతున్నాము ఈ సత్యాన్ని పలికేవాడు మరొకడై ఉంటాడు అని చెప్పక్కర్లా కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా స్వీకరించి ప్రాణమే భూమ అని మేము నిర్ధారిస్తాము సత్యవదనంతో ఇంకా ఏమంటాడంటే ఇప్పుడు ఏషా అగ్నిహోత్రి అన్నప్పుడు ఆయన స్టేటస్ ఏమిటి అగ్నిహోత్రిత్వం అనే స్టేటస్ ఈ అగ్నిహోత్రిత్వం అనే స్టేటస్ అగ్నిహోత్రాన్ని బట్టి వచ్చిందా సత్యవదనాన్ని బట్టి వచ్చిందా అగ్నిహోత్రాన్ని బట్టి వచ్చింది కాబట్టి ముందు ఆయనకు ఒక స్టేటస్ పెట్టి అగ్నిహోత్రం అనే స్టేటస్ పెట్టి ఆ తరువాత సత్యవదనం అనే విశేషణాన్ని ఆ గారికి చెప్పాం ఆయన అగ్నిహోత్రి అయ్యాడంటే సత్యవదనాన్ని బట్టి అగ్నిహోత్రి అవ్వలేదు అగ్నిహోత్రాన్ని బట్టి అగ్నిహోత్రి అయ్యాడు ఏషహా ఆ తర్వాత ఆయనకే అగ్నిహో సత్యవదనము అనే విశేషణాన్ని అధికంగా చెప్పినాము అలాగే ఇక్కడ కూడా తొత్ వా అతివదతి సత్యేనా సత్యవచన సత్యవదన అతివా వివం కృకృతేన ప్రాణవిజ్ఞాన ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇంకా లూజ్గా ఉందని మీరు అనుకోద్దు మీరు లూజ్గా అర్థం చేసుకుంటే నేను హెల్ప్ చేయలేను కానీ అక్కడ ఆర్గ్యుమెంట్ ఏం లూజ్గా లేదు టైట్గా ఉంది ఇప్పుడు నేను చెప్తాను మళ్ళీ చూడండి అది చదువుతూ ఉంటే అది ఓపెన్ అప్ ఉంటుంది సో ఇప్పుడు ఏషహా అగ్నిహోత్రి యహా సత్య సత్యం వదతి అని ఉంది ఏషహా అగ్నిహోత్రి యహా సత్యం వదతి అని ఉన్నప్పుడు ఈ అగ్నిహోత్రి అగ్నిహోత్రిను సత్యవాది ఒకడే ఇప్పుడు అగ్నిహోత్రయం నుండే స్టేటస్ ఏమిటి అగ్నిహోత్రిత్వం ఈ అగ్నిహోత్రిత్వం ఈ సత్యవదనాన్ని బట్టి వచ్చిందా లేక అగ్నిహోత్రిత్వం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది ఈ సత్యవదనము అధిక విశేషణము అనే అంటే రెండో అలాగే యహా ప్రాణేన అతివదతి అని ముందు వచ్చింది అక్కడ అతివాదిత్వాన్ని చెప్పారు ఆ అతివాదిత్వం లేని వల్ల వచ్చింది ప్రాణోపాసనని బట్టి అతివాదిత్వం వచ్చి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది అతివాదిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేసిన తర్వాత ముందుకు వచ్చి ఏషతువా అతి వదతి ఎస్ అని అన్నారు అన్నప్పుడు ఈ అతివాదిత్వము ఇక్కడ చెప్పిన అతివాదిత్వం ఏషతువా అతి అని ఇక్కడ చెప్పిన అతివాదిత్వం సత్యవదనాన్ని బట్టి వచ్చిన కొత్త అతివాదిత్వమా లేక ప్రాణోపాసనను బట్టి ఇంతకు ముందు చెప్పిన అతివాదిత్వమే అదియా ఇది కొత్త అతివాదిత్వము అంటే సత్యవదనము అనేది అతివాదిత్వాన్ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది అలా కాకుండా అతివాదిత్వం ఇంతకు ముందు ఉన్నదే దాన్నే మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఉటంకించి ఇంకొక కొత్త విశేషణం సత్యవదనము అని అని రెండు పక్షాలు ఇంతకు ముందున్న అతివాదిత్వమే ఇది అన్నట్లయితే మటుకు ఇంతకు ముందున్న ప్రాణదేవతయే ఇక్కడ భూమదేవత అయిపోతుంది ఏమండి ఎలాగైతే ఇంతకు ముందున్న అగ్నిహోత్రియే ఈ సత్యవాది అన్నట్టుగా ఏమంటే అప్పుడు సత్యవదనం ఉరికే ప్రశంస కోసం వేసిన అధిక విశేషణం అలాగ మనం తీసుకోవాలి కాబట్టి ఈ సత్యవదనము అనేది అధిక విశేషణంగా స్వీకరించదగ్గలే కానీ అతివాదిత్వం అనే స్టేటస్ని ఎస్టాబ్లిష్ చేసేది కాదు ఎందుకంటే అతివాదిత్వము అనే స్టేషస్ ఆల్రెడీ ప్రాణోపాసన ఎస్టాబ్లిష్ అయ్యే ఉంది కాబట్టి అదే అతివాదిత్వం ఇక్కడ కూడా కాబట్టి అదే ప్రాణం ఈ భూము కూడా సత్యవదనం అనేది ఉంటే అడిషనల్ వాలిటీ అని గౌరవపక్షం సత్యవదనం తూ ప్రాణవిదో విశేష వివక్ష్యత ఇది కాబట్టి అతివాదిత్వం భూమని బట్టి రాలేదు అతివాదిత్వం ప్రాణాన్ని బట్టే వచ్చింది అంతకుముందు ఉన్న అతివాదిత్వాన్ని మళ్ళీ ఇక్కడికి అనుకర్ష చేశారు ఇక్కడ సత్య సత్యవదనం అనేది అధిక విశేషణంగా చెప్పారు కాబట్టి ఈ భూమ ఆ ప్రాణమే అని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కానీ అని పొడవు బ్రూమహ ఇదంతా బానే ఉంది నువ్వు చెప్పింది అంత ఆర్గ్యుమెంట్ అంతా బాగానే కుదిర్చావు కానీ ఇది తప్పు అని మేము అంటున్నాము ఇవాడు ఏం చేస్తాడంటే ఒకటి వాడి మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నది అక్కడ పెట్టేస్తాడు పెట్టేసి ఇంకా చుట్టుముట్టు ఉన్నవన్నీ దానికి ముడి ఒక ఆయన బుట్టతో దేవుడి మీద భూములు వేస్తున్నాడు నేను అన్నాను ఏం చేస్తున్నారండి అన్న అంటే అంజలి పూజ చేస్తున్నాను అంజలి పూజ అంజలి అంటే దోషిని మరి అంజలి పూజ చేస్తూ బుట్టతో వేస్తున్నారు ఏమిటి దోషులతో కదా అంటే బుత్త దోషులకి ఎక్స్టెన్షన్ అని చెప్పడం బాగా ఉంది కానీ ఆర్గ్యుమెంట్ యొక్క లక్షణం నేను అడిగింది ఒక్కాను దోషులే ఒకటి కాదు అనే భావంతో నా ప్రశ్న ఉంది ఆయన ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉందంటే ఆయన చేసిన యాక్షన్కి అడ్జస్ట్మెంట్ చేసుకునేట్లు ఆయన సమాధానం అలా ఇటు కానీ ఎలా కావాలంటే అలాగే దాన్ని వ్యాఖ్యానం చేయొచ్చు అంచేతనే ఇన్ని వైరుధ్యాలు వస్తాయి దాన్ని ఇటు కానీ అటు ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానం చేయొచ్చు ఒకళ్ళు అంజలి మాత్రంగా పుష్పాలు సమర్పించి మేము అంజలి పూజ చేసేవాళ్ళం ఇంకొకళ్ళు పళ్ళెము ొట్ట అయితే వెండి బుట్ట మామూలు ఈ బుట్ట కంటే వెండి బుట్ట అంటే ఇంకా గొప్ప పవిత్రము బంగారు బుట్ట వద్దులంటే కొన్ని వెండి వెండి బుట్టలు ఉంటాయి అందుకు ఉన్నాయి ఉన్నాయో అనుకుంటా వెండి బుట్టలు వెండి బుట్టని పట్టుకొని దానిండా పువ్వులు నించి ఇది చేతికి ఎక్స్టెన్షన్ అని మీరు సమర్పించినట్లయితే ఎక్కువ పువ్వులను సమర్పించగలుగుతారు వెండి పవిత్రమైనది చేతికి ఎక్స్టెన్షన్ అని అలాగే వ్యాఖ్యానం చేసుకోవచ్చు సమస్య ఒక ఆయన అటు తిరిగి ఆజ్మనం చేస్తున్నాడు ఇటీ తిరిగి ఆజ్మను చేస్తున్నారండి అని అడిగాడు అంటే తూర్పు కదా తూర్పు తిరిగి ఆజ్మనం చేస్తున్నాడు తూర్పు కాదండి దక్షిణ ఉన్నాడు ఓహో దక్షిణామూర్తి స్వరూపం ఉంది నేను ఎలా ఉంటే అలాగే దానికి ఒక చెప్పుకోవచ్చు అది ఒక డెమోక్రసీ ఇలాగే ఉంటుందండి అంచేతనే కేవలం స్ట్రిక్చర్స్ చదివి సెటిల్మెంట్ అవ్వదు నేను అనుభవంలోకి సెటిల్మెంట్ అవుతుంది ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్న మహాత్ములతో సంగణం చేస్తే సెటిల్మెంట్ అవుతుంది కానీ కేవలం స్పిక్చర్స్ పట్టుకుని శ్లోకాలు మంత్రాలు పెట్టేసుకుని మీరు వస్తువును సెటిల్ చేస్తారంటే దాన్ని ఇటు తిప్పొచ్చు అటు తిప్పొచ్చు ఎటు కవస్థు అలా చేశారు మన వాళ్ళు అలా చేసి చేసి చేసి ఎన్నో కల్చర్లు సృష్టించి పారేసారు హండ్రెడ్స్ ఆఫ్ కల్చర్ సృష్టించేసారు అది చాలన్నట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్కొక్క కల్చర్ సృష్టించుకుంటూ పోతున్నారు ఉన్న కల్పు చాలన్నట్టుగా ఇంకో కల్త సృష్టించడం ఇప్పుడు పూజ స్వామీజీ ఉన్నారనుకోండి మేము పూజ స్వామిజీ శిష్యుల మనం చెప్పుకుంటే సరిపడుతుంది కదా అలా కాదు పూర్తి స్వామీజీ శిష్యుల ఎప్పుడో మాట వలస మేము స్వతంత్రంగా ఒక కొత్త గ్రూపులకు హెడ్లము అని ఇంకో కళ సృష్టించడం ఒక పీఠం అన్నాం మేగజైన్ పెట్టడం ఒక శిష్యువర్గాన్ని డెవలప్ చేయడం కొంత ప్రాపర్టీస్ అవి పెట్టేస్తే అక్కడ కళ్తుంది ఇలా సృష్టించుకుంటూ పోవారు దాని మీద ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దాని మీద ఓ పండితుడిని పెట్టుకుంటే వాడు దానికి అన్ని వివరణలు ఇస్తూ ఉంటాయి ఇలా కొత్త కొత్తవి సృష్టించుకుంటూ పోతున్నారు అలా ఉంటుంది లోకంలో ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రాణమే భూమా అతివదనము విశేషణమే అతివదనము అదేది అతివదనం ఇది కొత్తది కాదు సత్యవదనము విశేషణము కొత్త విశేషణం తప్ప అతివదనంలో మార్పేం లేదు కాబట్టి ప్రాణమే భూమ అనే ఆర్గ్యుమెంట్ మేము అంది అది తప్పది నేటి భ్రూమ ఎందుకంటే శృత్యర్థ పరిత్యాగ ప్రసంగా శృతి యొక్క అర్థమును విడిచిపెట్టుతా అనే తప్పు వచ్చి మంత్రం చెప్పేది ఒకటైతే ఆ చెప్పిన విడిచిపెట్టి మరో అడ్డదారిని పోవడము అనే ఒక మహాదోషం దీనిందు వస్తుంది శృతి శృతివాస్య కొంతమంది శృతితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళు చర్చలు చేసుకుంటారు ఆ టాపిక్ లేదు ఇక్కడ శృతి ఏం చెప్పిందనో మనం విచారం చేస్తున్నాం చేసేప్పుడు ఆ శృతి చెప్పిన తాత్పర్యాన్ని విడిచిపెట్టేసి అడ్డదారులతో ఉండకూడదు విచారం కాబట్టి నువ్వు చెప్పింది తప్పు అది సంగ్రహవాస్యం దాని మీద వివరణ శృత్యాహి సత్యవదన అతివాదివం ప్రతీయతే ఎవదతి సోతి వదతిశ్రుతివాక్యూకిష్ సత్యవదతి సహ అతివదతి అను ఎవడైతే సత్యం ద్వారా పైమాటి చెప్తాడు వాడే పై మాట చెప్పేవాడు అతివాది అని ఉండే నువ్వేమంటున్నావు అతివాదిత్వం అనేది అంతకుముందే ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రాణోపాసనని బట్టి సత్యవదనం ఊరికే అధిక విశేషణం మాత్రమే అతివాదిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో దీని పాత్ర పాత్ర ఏమీ లేదు అని కదా వీడనేది పొరవక్ష అనేది తప్పదు అలా లేదు ఎలాగైతే యశహా అగ్నిహోత్రి యహా సత్యం వదతి అన్నప్పుడు ఈ అగ్నిహోత్రిత్వాన్ని ఈ సత్యవదన ఎస్టాబ్లిష్ చేయదు అలాగ వాడు ఎగ్జాంపుల్ చెప్పి చెప్తున్నాడు కానీ అలా లేదు ఇక్కడ వాక్యం నేను చెప్పిన దృష్టాంతంలోగా లాగా లేదు తప్పది ఆ దృష్టాంతం తప్పు ఇక్కడ ఏమనుంది ఏషతువా అతివదతి వీడే నిశ్చయంగా అతివాది ఎవడు యహా సత్యేన అతి ఎవడు సత్యాన్ని తెలుసుకుని పై మాట చెప్తాడు అని ఇప్పుడు ఈ సత్యవదనాన్ని ఇప్పుడు ఈ అతివాదిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేది ఏది సత్యవదనమా లేక గడచిన ప్రాణోపాసనయా సత్యవదన గడచిన ప్రాణోపాసనని బట్టి ఇక్కడ సత్యవదనం వచ్చి ఇక్కడ అతివాదిత్వం వచ్చి ఆ సత్యవదనం జాయం చేసినట్టు ఉందా ఇది అలా లేదు అలా లేదు ఇది ఎలా ఉంది ఇక్కడ సత్యవదనమే ఇక్కడ అతివాదిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టుగానే ఉంది కాబట్టి ఈ అతివాదిత్వం అక్కడి నుంచి లాక్కొచ్చిన అతివాదిత్వం కాదు ఇది కొత్త అతివాదిత్వం ఈ అతివాదిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేది ఏది సత్యవదనము కాబట్టి ఈ అతివాదిత్వము ఈ సత్యవదనము గడిచిపోయిన ప్రాణమునకు విశేషణాలు కావు ఇది భూమా కొత్త తత్వాన్ని ప్రతిపాదించేటువంటి అతివాదుత్వ సత్యవదనములు